గురుగారు తాత్పర్యం చదవమంటారాస్త్రుఃములకు హేతువుగాను బుద్ధి చాంచల్యములకు కారణముగాను ఉన్నది శాస్త్రీపుల దుఃఖములకు హేతువుగాను వినిపిస్తుందా స్వామి శంకర్ గారు మీరు చదువుతారండి మీరే ఒకసారి చదవండి అమ్మా శాస్త్రజ్ఞానము మిగుల దుఃఖములకు హేతువుగాను బుద్ధి చాంచల్యములకు కారణముగాను ఉన్నది కనుక గురూపదేశము వలన సమస్త కర్మముల యందును భగవద్ బుద్ధితో మనుషులు రమించవలయయునని భావము అయిపోయింది స్వామి ఉల్కాహస్తో యిలో తేత్స విసృతి ్ఞాత త్రిపుటి కదా ఈ ఈ త్రిపుటిని విసర్జించాలి త్రిపుటికి ఆధారమై ఉన్న ద్విపుటిని కూడా విసర్జించాలి దానికి ఉపమానం చెప్పడం ఉల్క ఉల్క ఎంతసేపు కనబడుతుంది ఆకాశంలో నుంచి రాలి పడేటటువంటి ఉల్క ఎంతసేపు కనబడుతుందో అంత సమయంలోపల నేను రద్దయిపోవాలట అది ఉపమానం నేను బ్రహ్మమునై ఉన్నాను అనేటటువంటి నిర్ణయం ఉల్క రాలి పడితే ఎంత సమయంలో ఉల్క రద్దయిపోతుందో అంత సమయంలో నేను బ్రహ్మమునై ఉన్నాను అన్న నిర్ణయం రద్దయిపోవాలి ఉపమానంతోనొక మనుషుడు ఏ ప్రకారము హస్తం దీపమును గలవాడై తాను కోరిన వస్తువును వెదికి కనిపెట్టిన తరువాత ఆ దీపమును ఎటుల పారవేయుచున్నాడో అదే ప్రకారము జ్ఞానమును జ్ఞానము ఎరుక చేత జ్ఞేయము అచల పరిపూర్ణ బ్రహ్మమును చూచి అనంతరము జ్ఞానము ఎరుకను భావము అది ఇందాక కూడా ఇదే మాట చీకటిలో ఉన్నప్పుడు దీపం అవసరం వెతికేడు వస్తువుని కనుక్కున్నాడు దీపాన్ని పక్కకు పెట్టేశాడు వస్తువుతో వస్తువును పుచ్చుకున్నాడు దీపంతో పని అయిపోయింది అన్నాడు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఉపమానం జ్ఞాత జ్ఞానము జ్ఞేయమనే త్రిపుటిని ఎలా నిరసించాలో చెప్తుందన్నమాట మానవుడు అజ్ఞానవశముగా దేహాత్మయ్య నేనుగా ఉన్నప్పుడు పరమాత్మకు సంబంధించిన తత్వజ్ఞానం అనే దీపం అవసరం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తత్వజ్ఞానం అనే దీపాన్ని పట్టుకున్నాడు బ్రహ్మ జ్ఞానం అనే దీపాన్ని పట్టుకున్నాడు ఆత్మజ్ఞానం అనే దీపాన్ని పట్టుకున్నాడు ప్రజ్ఞాప్రకాశం అనేటటువంటి దీపాన్ని పట్టుకున్నాడు చైతన్య ప్రకాశం అనే దీపాన్ని పట్టుకున్నాడు పట్టుకుని తాను పరబ్రహ్మమై ఉన్నాడనే నిర్ణయాన్ని పొందేడు పొందేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలయా ఇంకా నాగా ప్రజ్ఞతో ఉంది ఇంకా నాగా చైతన్యంతో ఉంది ఇంకా నాక ఆత్మతో పనే ఉంది ఇంకా నాకా కైవల్యంతో పని ఉంది అని దాన్ని పక్కకు పెట్టేశాయి అలా పక్కకు పెట్టాలి ఎంతసేపట్లో పెట్టాలయ్య విను వీధిలో జరిగేటటువంటి వింత ఉల్కాపాతం మీరు హబుల్ టెలిస్కోప్ ద్వారా చూడాలనుకుంటే ప్రతిరోజు ఉల్కాపాతం జరుగుతూ ఉంటుంది ఉల్కాపాతం అంటే సూర్య సూర్యుడి చుట్టూత ఈ ఖగోళంలో బ్రహ్మాండంలో అనేక రకాలైనటువంటి